బజీ తిన్నప్పుడు లేకపోతే ఏదో దృశ్యాన్ని చూసినప్పుడు లేకపోతే శబ్దాన్ని శ్రవణం చేసినప్పుడు లేకపోతే శబ్దస్పర్శ రూపరసంధాత్మకమైనటువంటి వ్యవహారం చేసినప్పుడు వృత్తి సారూప్యమే కానీ అది అది స్వభావత కాదు దీన్ని గుర్తుపెట్టుకోమంటున్నాడు అది కేవలం వృత్తి సారూప్యత అంటే నీ చిత్తంలో వృత్తులు పైకి కిందకి పైకి కిందకి సైన్ వేవ్ లాగా జరుగుతూ ఉంటాయి దానికి కాసేపు పాజిటివ్ కాసేపు నెగటివ్ కాసేపు పాజిటివ్ కాసేపు నెగటివ్ ఆ సైన్ వేవ్ లాగా జరుగుతూ ఉంటుంది పైకి కిందకి లేదంటే సౌండ్ వేవ్ లాగా జరుగుతూ ఉంటుంది లేదంటే ఈసీజి గ్రాఫ్ లాగా పైకి కిందకి పోతూ వస్తూ ఇది వృత్తి యొక్క ధర్మం మనం ఏం చేసాము ఏ వృత్తి కదిలితే ఆ వృత్తి సారూప్యతని పొందాడు వీడు వృత్తి సారూప్యతను పొందిన జీవుడు ఇది గుర్తుపెట్టుకోవాలి వృత్తి సారూప్యతను పొందితేనేమో జీవుడు స్వరూప జ్ఞాన నిష్టను పొందితేనేమో ఆత్మ స్వభావ నిష్టను పొందితేనేమో ఆత్మ ఏవండి వాడు ఎప్పుడూ కోపంగానే ఉంటాయండి కొంత మంచి చూడండి పిల్లలు పుట్టిన దగ్గర నుంచి పళ్ళు కొరకడం వల్ల పళ్ళు రాక పళ్ళు వచ్చిన దగ్గర పళ్ళు కొరుకుతుంటారు ఆ పళ్ళు కొరకడం లక్షణం క్రోధ లక్షణం అదే అలవాటు అన్నిటికీ పళ్ళు కొరికేస్తూ ఉంటారు ప్రపంచంలో పళ్ళు కొరికే వాళ్ళు కొరకని వాళ్ళు అరుదుగా ఉంటారేమో కొరికే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు ఎందుకని వృత్తి సారూప్యత వాడు ఎప్పుడూ కోపధారానండి కోపమునే శరీరంగా వాడికి వేరే శరీరం లేదు నువ్వు అంటే కోపం వస్తుంది అంటే కోపం ఏమనకపోయినా కోపం వస్తుంది స్వభావత సచ్చిదానంద నిత్య నిర్మలతాత్మన అయినటువంటి వాడు చూడండి వృత్తి సారూప్యతను పొందేటప్పటికీ మారిపోయి కాబట్టి ఎవడైతే వృత్తి సారూప్యతను పొందాడో వాడు జీవుడు ఎవడైతే స్వరూప జ్ఞాన స్వభావ నిష్ట కలిగి ఉన్నాడో వాడు ఆత్మస్వరూపుడు దేహాత్మ నుంచి దివ్యాత్మ దివ్యాత్మ నుంచి కేవలాత్మ దివ్యాత్మ కూడా సరిపోదు ఎందుకని నీ లక్ష్యం మోక్షం ని లక్ష్యం ముక్తి ఈ మానవోపాధి యొక్క లక్ష్యం ముక్తి మోక్షం ఏమంటే ముక్తి మోక్షం అంటే ఏమిటండి మళ్ళా పుట్టకపోవడమేనా నువ్వు దివ్యాత్మ అయ్యేటప్పటికే ఏం చెప్తున్నావు స్వభావత సచిదానంద నిత్య నిర్మలతాత్మన అన్నప్పుడే నీకు జనన మరణాలు లేవువే కాబట్టి కర్మచక్రానికి సంబంధించిన జనన మరణాలను పోగొట్టుకోవాలనుకుంటున్నావా కాలచక్రానికి సంబంధించిన ఉత్పత్తి లయాలను పోగొట్టుకోవాలనుకుంటున్నావా నీ ముందు రెండు ప్రశ్నల్ని రెండు టాస్క్లు పెట్టాలన్నమాట టూ టార్గెట్స్ ఒకటి కర్మచక్రం దాంట్లో ఏముంటుంది త్రిపుటి అంటే అర్థం ఏంటి సృష్టి స్థితి లయం లేదు ఏ త్రిపుట్లు ఎక్కేసినా సరే అవన్నీ కర్మచక్రాల్లో ఉంటాయి దీనిని మనం దాటాలి దాటాలి అంటే నివ్య ఆత్మ నిర్ణయం కేవల ఆత్మ నిర్ణయాన్ని పొందాలి పొంది కైవల్య స్థితిలో నిర్ణయించేవాడే లేనివాడని నిర్ణయం పొందాలి కాల చక్రంలో ఆధారభూతంగా ఉన్నటువంటి ఆధారస్థానం లేనిదని నిర్ణయం పొందాలి అలాంటి నిర్ణయం పొందే వరకు దీనిని బంధము మోక్షం అనే పేరుతో నిర్వచించారు ఇది నిర్వచన మార్గం అనమాట ఇది ఉప్పు ఇది పంచదార అని ఎందుకు అనాలండి పంచదారని ఉప్పు అని ఉప్పును పంచదారని చెప్పచ్చుగా రెండు తెల్లగానే ఉన్నాయి కదా పంచదార తీయగా ఉంటుంది ఉప్పు ఉపగా ఉంటుంది అన్న లక్షణ నేను అలాగే ఎందుకు పేరు పెట్టాలి నేను మారుస్తాను ఇవాళ నుంచి ప్రపంచంలో పంచదారను ఉప్పుగా ఉప్పును పంచదారగా పిలవాలి అన్నాడు అనుకోండి ఎంతకాలం జరుగుతున్నట్లాగా ఎరండే చెప్పాడు ముల్లోకాలను నేనే జయించాను ప్రస్తుతం వేరే అధిపతి ఎవరు లేరు నేనే త్రిలోకాధీశ్వరుడను కాబట్టి అందరూ నన్నే పూజించాలి మీరు ఇంకెవరిని పూజించడానికి వీలేదన్న ఎంతకాలం పూజిస్తారు ఇది బలిమితో చేసే పని అనమాట ఈ బలిమితో చేసే పని ఎంతసేపు ఉండదు వాళ్ళ అబ్బాయే పాటించలేదు ఎందుకని ఆయన అడిగాడు ఏమయ్యా మా దేవుడు ఇందుగలడు అందులేడు సందేహము వలదు చక్కెర సర్వోపగతుండు మరి నువ్వు నువ్వు లేవు కదా నువ్వు పరిమితం కదా ఏదో నీ బొమ్మలు ఎట్టి పూజించాలనుకున్నావు ప్రపంచం చేత పూజలు అందుకోవాలనుకున్నావు బలం చేత నీకున్న బలం చేత రాజువు కాబట్టి బలం చేత వాళ్ళని ఒప్పించి హిరణ్యకశప వేనమహ హిరణ్యకశప వేనమహ అనిపించాడే అనుకోండి అక్కడ కూడా ఉన్నది ఈశ్వరుడే కదా నీ లోపల పూజలు అందుకుంటున్నవాడు కూడా ఈశ్వరుడే ఎవరైనా నీ జీవితంలో ఒకవేళ ఎప్పుడైనా నిన్ను గుర్తించి నమస్కారం పెట్టారు అనుకోండి ఎవరికి పెట్టారు నీ హృదయస్థానంలో ఉన్న ఈశ్వరుడికి పెట్టారు నీకు పెట్టలేదు వృత్తి సారూప్యత శరీర తాదాత్మ్యత కలిగిన వాడికి పెట్టలేదు నమస్కారం నీ లోపలన్న ఈశ్వరుడికి వాడు అర్హత కాబట్టి స్వభావత నువ్వెవరు సచ్చిదానంద నిత్య నిర్మలతాత్మన వెరీ వెరీ ఇంపార్టెంట్ బంధం నుంచి విడివడిపోతే తప్ప జన్మరాహిత్యం అనే మోక్షం దిశగా పరిణమించలేవు కాబట్టి జాగ్రత్తగా విడిపించుకోవడం నేర్చుకోవాలి సరే